కీర్తన ఆఫై రెండు ఎట్టిహితో పదేశకుడు ఎటువంటి దయాళ్ళువు అట్టెతాళ్ల పాక అన్నమాచార్యులు పచ్చి తామసుల మమ్ము పరమసాత్వికులుగా ఇచ్చటనే సేసినాడు ఎంత చిత్తమూ ఇచ్చగించి మా కులాన ఎన్నడు లేని వైష్ణవము అచ్చముగా కృపజేసే అన్నమాచార్యుడు ముదిరిన పాప కర్మములు చేసినట్టి మమ్ము ఎదుట పుణ్యుల చేసే నెంత సోద్యము కదసి జన్మాన కానని సంకీర్తన మదనముపదేశించే అన్నమాచార్యుడు గడుసుదనపు మమ్ము కడు వివేకుల ఇడుమలెల్ల బాపెనే మరుదు నడుమనే ఎన్నడుగానని శ్రీ వెంకటనాథు అడియాల మొగనిచ్చే అన్నమాచార్యుడు